హరి ీరుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం జ్ఞానమూర్తిం ద్వంద్వవాతీతం గనసదృం తమిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూతీ సాక్షి భూ తీకం త్రిగుణరహిం సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యు బ్రహ్మవిద్యా సంప్రదా ర్తృభ్యోస ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవర ప్రజ్ఞన ప్రత్యగ బ్రహ్మస్ అహం పదార్థరీత సివసంకరచ మదాపర్యంకా వందేరు పరం పరా స్వగురు నిజగరు పరమగురు పరష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమ గురుభ్యో నమీభ్యో తొలకరి మెరుపు కైవడి కొలుపుగా నీళ్ళందు దోచు దీతిన్ అలా సూర్యకిరణమందున గల నీళ్ళంబులనే ఎరుక కనిపించునయ్యా అంతలో అసట కనిపించదయ్యా కలకాలముఖరీతి కలిగుండీయరుక తిలకింపవరావిధమోన్ కిపించునయ్యా అంతలోచట కని పించయ్యా తొలకరి మెరుగుకైవడి పొలుపుగా నీళ్లందుదోచు బొగ్గల రీతి అలా సూర్యకిరణమందున కళ నీళ్లంబులనే ఎరుక కనిపించునయ్యా అంతలో అతట కనిపించదయ్యా కలకాలముఖరీతి కలిగుండీ ఎరుక తెలకింబ పవలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎట కనిపించదయ్యా ఇది పదవిభజన మొదట నుంచి పాటించినటువంటి సాంప్రదాయకమైనటువంటి రీతిని ఈ కదార్థంలో కూడా పాటిస్తున్నారు మనకి ప్రత్యక్ష ప్రమాణంగా కళ్ళకు కనపడేటటువంటి వాటిని స్వీకరించి తెలిసినటువంటి వాటిని స్వీకరించి మనం తెలుసుకోవలసినటువంటి లక్ష్యాన్ని గురించి సూచించేటటువంటి పద్ధతి వేదాంత మార్గంలో స్పష్టమైనటువంటి పద్ధతి దీనికి ప్రమేయ పద్ధతి అని పేరు ప్రమేయము అంటే అర్థం ఏంటంటే ప్రమాత ప్రమేయము అనేటటువంటివి రెండు ఒకదానికొకటి సంబంధపడి ఉంటాయి అంటే తాను ఒకటై ఉన్నాడని తన భావన తాను మరొకటై ఉన్నాడని భావన చేయాలి అలా భావన చేయగా చేయగా చేయగా చేయగా అతనిలో పరిణామం ఏర్పడి ఆంతరికమైనటువంటి పరిపక్వత ఏర్పడి అతడు ఎదిగినటువంటి వివేకాన్ని పొందినటువంటి వ్యవహారాన్ని ఆ రీతిగా మలుచుకుంటాడు అలా పెద్దలతో సహచర్యం చేయడం ద్వారా తనలో వచ్చేటటువంటి మార్పులని చెప్తున్నారు శంకర భగవత్పాదులు మానవులు ఏం చేయాలయ్యా అయ్యా స్వామి మానవులు ఏం చేస్తే బాగుపడతారు అని అడిగాడు ఎందుకంటే సాధారణంగా పెద్దలను మనం ఆశ్రయించేటప్పుడు అయ్యా నేనెలా బాగుపడాలి అని అడగడం వ్యక్తిగతమైన పద్ధతి కానీ సాధారణంగా నేనెలా బాగుపడాలి అని అడిగే వాళ్ళందరూ కూడా సకామ్య కర్మ అంటే కామ్యక కర్మలతో కూడుకున్నటువంటి వాళ్ళు అలా అడుగుతారు అనమాట నిష్కామ కర్మ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నలు మానవాళి మొత్తానికి అనుబంధం అయ్యేటట్లుగా సంబంధం అయ్యేటట్లుగా ప్రశ్నిస్తారు పెద్దలు అలా నిష్కామకర్మని ఆచరించేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ కలిసి శంకర భగవత్పాదులను ప్రశ్న వేశారు అయ్యా మానవుడి అలా బాగుపడతాడు చాలా చిన్న ప్రశ్న ఆయన చక్కటి సూత్రాన్ని అందరూ నిరంతరాయంగా జీవితం మొత్తాన్ని పాటించదగినటువంటి సూత్రాన్ని సూటిగా చెప్పాడు చూటిగా ఎందుకు చెప్పారంటే అది మనం నిరంతరాయంగా మననం చేయచ్చు ధారణ చేయవచ్చు ధ్యానం కూడా చేయవచ్చు అందరికీ తెలిసిందే ఇది కాకపోతే రోజు కనీసం ఒక్కసారైనా స్మరణకు తెచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది అదేమిటి అంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి చాలా సులభం ఈ నాలుగు మాటలని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది మేము సత్సంగం చేసాము చేసాము చేసాము చేసామని చెప్తూ ఉంటారు చాలా సంవత్సరాల తరబడి కూడా చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏ దేవాలయానికి వెళ్ళటం ఏ భాగవతమో ఏ రామాయణమో లేకపోతే ఒక భారతము పురాణ శ్రవణం చేయటం లేదా ఒక దేవీ భాగవతమో లేకపోతే ఇట్లాంటి పురాణ శ్రవణం చేయటం లేదా ఇంకొంచెం ఎదిగినటువంటి వాళ్ళు ఉపనిషత్తులు బోధించేటటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి మాండక్య ఉపనిషత్తు లేకపోతే ముండక ఉపనిషత్తు లేకపోతే కైవల్య ఉపనిషత్తు లేకపోతే కేనోపనిషత్తు దశ ఉపనిషత్తుల్లో ఏదో ఒక ఉపనిషత్తుని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎదిగినటువంటి వాళ్ళు ప్రస్థానత్రయంలో భాగంగా బ్రహ్మసూత్రాలని భగవద్గీతని అధ్యయనం చేసి వ్యాఖ్యానం చేసేటటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి క్రమం పాఠాన్ని విని నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇది కాకుండా భజనలు కీర్తనలు పూజలు యజ్ఞాలు యాగాలు ఇలా నవ భక్తి మార్గాలను ఆచరించే వాళ్ళు కూడా కోటానుకోట్ల మంది ఉన్నారు అది ఏ మతమైనా వీటన్నిటి పరిధిలోకి వచ్చేస్తుంది అది ఒక మతం పరిమితికి లోబడింది కాదు ఏ మతానికి వెళ్ళినా ఇవే ఉంటాయి మానవుడు అన్నాడు ప్రతివాడు ఇదే చేయవలసిందే కాబట్టి ఎందుకని ఈ ప్రతి ఒక్కడికి ఉన్నది శరీరం ప్రాణం మనసు బుద్ధి చైతన్యం ఇవే ఉన్నాయి ఏ మానవులందరికీ సామాన్యంగా అందరికీ సమానంగా ఉన్నటువంటివి శరీరం ప్రాణం మనసు బుద్ధి చైతన్యం కాబట్టి ఇవి ఉన్నటువంటి మానవుడు ఇవే చేయాలి మరి ఏం చేస్తాడు వేరే ఏం చేయలేదు తాను ఉద్ధరించబడాలంటే తప్పక ఈ మార్గాన్ని అనుసరించవలసింది అయితే ఇదంతా సత్సంగం అవుతుందా అది ప్రశ్న చాలామంది ఏం చేస్తారంటే ఏ పాఠం విన్నా ఏ సదాచారాన్ని పాటించినా అదంతా సత్సంగంలో భాగమేనండి అంటాం అది సామాన్యంగా అందరూ వాడుకలో వాడుకునేటటువంటి పద్ధతి కానీ శంకర భగవత్పాదల ఉద్దేశ్యం అది కాదు దేని వలన నీకు నిస్సంగత్వం వస్తుందో దానికి సత్సంగం పేరు అంటే లక్ష్యాన్ని చెబుతూ సాధన చెప్తున్నారు అంటే లక్ష్యం లేనటువంటిది అసలు సాధనే కాదు నేను పదేళ్ళు చేశానండి ఇరవై ఏళ్ళు చేశానండి నాకు విషయ లాలసత్వం పోలేదండి విషయ పోలేదండి అన్నాం అనుకోండి అప్పుడు అది సత్సంగం ఎలా అవుతుంది సంగం అవుతుందే తప్ప సత్సంగం అవ్వదు గట్టిగా మాట్లాడితే విషయసంగం అవుతుందే తప్ప అసంగం అసలు అవ్వదు ఎందుకని అంటే అసంగుడే కానివాడు వాడు ఎట్లా అవుతాడు సాధ్యం అవు ఎందుకనంటే సంగము అసంగము నిస్సంగము ఈ రకమైన పరిణామాన్ని అందించేదానికి సత్సంగం అని పేరు అంటే ముందు మనం ఉన్నామో చూసుకోవాలి ఎలా ఉంటామట సాధారణంగా అంటే ఏదైనా ఒక విషయం ఆ విషయం ఎటువంటిదటంటే తులకరి మెరుపు కైవడి ఇది గొప్ప ఉపమానం వారు అన్నటువంటి ఆ సూత్రానికి అన్వయం ఈ కందార్థంలో ఉందండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇది ఈ సూత్రం ఈ కందార్థంలో ఉపమానాల ద్వారా అందిపుచ్చుకోమని చెప్తున్నారు సూచనగా చెప్తున్నారు మానవుడిలో విషయాలు ఎలా తోస్తాయి తొలకరి మెరుపు వలె తోస్తాయి తొలకరి మెరుపు ఎంతసేపు ఉంటుందయ్యా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అనే సంవత్సర కాలంలో తొలకరి మెరుపు ఎంతసేపు ఉంటుందయ్యా అంటే క్షణం మాత్రమే ఉంటుంది ఆ మెరుపులు వస్తాయి ఆ తర్వాత వర్షాలు పడి విడిపోతుంది ఇదంతా మొత్తం మీద మహా అయితే ఒక ఇరవై గంటలో ఒక నలభై గంటలో ఉంటుందంటే ముసురు మెరుపులు రావు ఉరుములు ఉండవు అది పొరవాలి గురిసేస్తుంది పొరవలసినంత కాలం గురిసేస్తుంది కాబట్టి తొలకరి మేఘం వలె మనలో విషయాలు స్ఫురిస్తాయట ఆ తొలకరి మెరుపు వలె స్ఫురిస్తాయట కానీ ఆ తొలకరి మెరుపు కొరకు మానవుడు ఎండాకాలం అంతా ఎదురు చూడాలి మూడు నెలలు దరిదాపు చూడాలి చూస్తే కానీ ఎదురు చూసి ఎదురు చూసి భూమి నెర్రలు కొట్టి ఎండిపోయి మూడులైపోయి శిశిర ప్రభావం చేతంతా దిగజారిపోయి వసంత ఋతువు వచ్చినా కూడా ఇంకా కొత్తగా చికిత్స బలం లేక వసంత వర్షరుతు వర్ష ఋతువు మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ తొలకరి వ్యవహారం సాంతం వర్ష ప్రవేశించక ముందు శాంతం వసంత తప్పుకోక ముందు ఈ సంధికాలంలో తొలకరి వస్తుంది అన్నమాట అలా మనం సిద్ధమై ఉండాలట శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలు ఆ తొలకరిని అందిపుచ్చుకోవడానికి బాగా తపించి తపించి తపించి తప్పించి సూర్యతాపంచేత బాగా తప్పించినటువంటి ప్రకృతి భూమి వాతావరణం ఎలా అయితే సిద్ధపడి ఒక్కసారి ఆ తొలకరి ఆ ఋతువు రాగానే మార్పు రాగానే కాలంలో సూర్యుని యొక్క ప్రభావం కొద్దిగా పక్కకి జరగగానే వాతావరణం చల్లబడిపోతుంది చల్లబడిపోయి ఉన్నటువంటి మేఘాలు వచ్చేస్తాయి ఉన్నటువంటి చకటగా మెరుపులు వచ్చేస్తాయి ఉన్నట్టువంటి వర్షం అలా తొలకరి మిరపు కైవడి ఇప్పుడు అది నీకు విషయ సుఖాన్ని ఇవ్వలేదా ఇచ్చింది ఆహ్లాదాన్ని ఇవ్వలేదా ఇచ్చింది కానీ అంతసేపు క్షణభంగురం మరి ఇది సంగత్వం కానీ వింతైన విషయం ఏమిటంటే అనేక జన్మల కైవడి ఈశ్వర దర్శనం కోసం తహ చెందాడు తపన పొందాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు నిందాస్థుతులు అనేక రకాలుగా వేదన చెందుతూ ప్రార్థించాడు ఆర్తితో ప్రార్థించాడు ఆనందంతో స్థుతించాడు ఎన్ని రకాలుగా చేసినా ఈశ్వర దర్శనం కలగల ఈ తపన ప్రభావం అంతా కలిసి ఆ తొలకరి మిరప వలె ఒక క్షణంలో ఈశ్వర దర్శనం కలిగి వెంటనే మార్పు వచ్చేసింది అప్పటివరకు ఉన్న తాపం అంతా తొలగిపోయింది ఆ తొలకరి ప్రభావం అంతా విశేషమైనటువంటి ప్రభావం అంటే ఇంద్రియ సంగత్వంతో విషయ సంగత్వంతో ఉన్నప్పుడు కూడా అది అలాగే తాత్కాలికమైన ప్రభావాన్ని విషయానందాన్ని కలిగించింది అదే అంతఃకరణ అంతరాత్మ యొక్క స్థితిలో హృదయస్థానంలో స్వరూప జ్ఞానంతో ఈశ్వర దర్శనం కొరకు తపన చెంది ఆర్తి చెందేటటువంటి వాడికి అదే ఈశ్వర దర్శనం శాశ్వతమైనటువంటి పరిణామాన్ని ఇచ్చింది కాబట్టి సంఘత్వాన్ని అసంగంగా మార్చేటప్పటికీ ఈశ్వర దర్శనం కలి అదే విషయసంగిగా ఉన్నాడు అప్పుడు ఇంద్రియ ప్రాబల్యం చేత ఆయా ఇంద్రియ విషయ సుఖాలే తోచినాయి ఏవైతే అవి ఇది అదే చెప్పక్కర్ల ఒకరికి ఒకటిష్టం మరొకరికి ఒకరిష్టం ప్రియా ప్రియముల మధ్య ఊగిసలాట ఒక ఊయల అందుకే మానవుడి జీవితం ఉయ్యాలతో మొదలవుతుంది ఆ హంస యొక్క ఉయ్యాలతో నడుస్తుంది కడకు ఉయ్యాల ఆగిపోతుంది కాబట్టి ఉయ్యాల దానం చేస్తే పిల్లలు పుడతారనేటువంటి ఒక సాంప్రదాయం కూడా ఏర్పడింది అంటే ఆ రకమైన జిజ్ఞాస కలగాలి అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు సరే ఏది ఏమైనప్పటికీ మనం సత్సంగం ద్వారా నిస్సంగత్వాన్ని పొందాలి అనే లక్షణాన్ని ఇక్కడ తీసుకుంటే అది సంగము అసంగము నిస్సంగము అనేటటువంటి పరిణామ పద్ధతిలో మారుతుంది అసంగుడైనటువంటి స్థితికి వచ్చేటప్పటికీ ఈశ్వర దర్శనం కలుగు ఆ అసంగత్వం నుంచి నేను ఈశ్వర దర్శనం పొందానన్న స్థితి నుంచి నేను ఈశ్వరుడు ఒక్కటే అనే అభేద సిద్ధి అద్వైత సిద్ధి పొందేటప్పటికీ నిస్సంగుడైపోతాడు అది ఆ మధ్యలో ఉన్నటువంటి పరిణామం ఆ అభేద స్థితిని గుర్తిస్తాడు లక్షణరీత్యా అభేదం లక్ష్యస్థితిలో అభేదం ఇలా పొందడానికి నిస్సంగం అని పేరు ఇది ఎలా సాధించాలండి మరి అంటే ఇదే సాధించబడకపోతే నిస్సంగత్వే నిర్మోహత్వం మోహం అనేటటువంటిది వదిలిపోవాలి అంటే ఈ నిస్సంగం ఉండాలి ఈ నిస్సంగం లేని వాడికి మోహం ఎప్పటికీ వదలదు మీరు ఎవరి జీవితాలైనా చూడవచ్చు వాళ్ళలో ఈ సంగము అసంగము నిస్సంగము సహజమైపోయి ఉండాలి వాళ్ళ జీవితంలో అలా సహజమైపోయినటువంటి నిస్సంగస్థితిలో ఉన్న వాళ్ళకే నిర్మోహం సాధ్యమవుతుంది ఆ మోహ లక్షణం ఉండదు వాళ్ళలో ఎందుకని అంటే శరీర ధర్మములు జరామ జనన మరణములు మనస్సు యొక్క ధర్మములు శోకమోహములు ప్రాణధర్మములు కాబట్టి ఈ ఈ ఆరు లక్షణాలని పోగొట్టుకోవాలట మానవుడు అది పోగొట్టుకోవడానికి సూత్రం ఏమిటయ్యా అంటే సత్సంగత్వే నిస్సంగతి కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా పెద్దలను ఆశ్రయించి జీవించేటటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉండాలి అందుకని పెద్దలు ఏం చెప్పారు నాయన నీ స్నేహితులు నీ సహవాసం ఎటువంటిదో చెప్పు నువ్వెవరితో కలిసి తిరుగుతావో చెప్తే నువ్వు ఎటువంటి వాడివో నీ నీ జీవితం నీ లక్షణం ఏమిటో చెప్పేయచ్చు నా జీవితంలో నా చిన్నప్పుడు మా తాతగారు ఆయనకి ఎనభై ఏళ్ళు నాకు ఐదేళ్ళు అది సహవాసం ఆ తర్వాత ఎదిగే కొద్దీ కూడా ఎప్పుడూ నాకంటే రెట్టింపు వయస్సు మూడు రెట్లు వయసు ఉన్న వాళ్ళతోనే నా సహవాసం సమవయస్కులతోటి నాకంటే చిన్నవాళ్లతోటి పిన్నవాళ్లతోటి నాకు అసలు ఎప్పుడూ సహవాసం లేదు స్నేహితులు అంతకంటే లేదు అందువల్ల ఎప్పుడూ పెదరాశ్రయంలో ఉండటం చేత ఎక్కడికో వెళ్ళే ఉద్యోగానికి అక్కడ కూడా అంతే వారి వయసు దగ్గర దగ్గర అరవై ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు నారాయణరావు గారు వారు ఇచ్చారు ఆశ్రయం నా వయసు పద్దెనిమిది ఏళ్ళు వారిచ్చారు ఆశ్రయం వారి ఆశ్రయంలో రెండు సంవత్సరాలు ఆ తర్వాత వారి తర్వాత శ్రీనివాసరావు గారు ఆ తర్వాత వారి తర్వాత నరసమాంబ గారు వీళ్ళందరూ అరవై ఏళ్ళ వాళ్ళు అరవై డెబ్భై ఎనభై ఎంతసేపు అలాంటి పెద్దల ఆశ్రయం అక్కడి నుంచి వచ్చాం బలరామకృష్ణయ్య గారు అక్కడి నుంచి మేకా నరసింహారావు గారు నిర్భయానందస్వామి అక్కడి నుంచి ముమ్మని లేని సుబ్బారావు గారు అక్కడి నుంచి మంచిరావు శ్రీనివాసమూర్తి గారు అక్కడి నుంచి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ అరవై డెబ్భై ఎనభై ఏళ్ల వాళ్ళతో సహవాసం చేయగా చేయగా చేయగా సాంగత్యం చేయగా చేయగా చేయగా క్రమేపీ ఏమైపోయింది అంటే సంఘంగా స అసంగము అసంగం నుంచి నిస్సంగము అయిపోయి ఎప్పుడైతే అలా నిస్సంగం అయిపోతావో నీలో యొక్క విషయాత్మకమైనటువంటి బీజములు అంకురించగలిగే అవకాశం ఉండదు అనమాట అవి అంకురించే శక్తిని కోల్పోతాయి ఎందుకని నిరంతరాయంగా జ్ఞానం ఉన్నటువంటి పెద్దలతో మనం జీవించేటప్పుడు కలిసి జీవించినప్పుడు అందుకని పూర్వం ఏమన్నారంటే నాయన పెద్దల దయ ఉండాలి నాయన పెద్దలను ఆశ్రయించాలి నాయన అని చిన్నప్పుడు చెప్పేవాడు ప్రతి ఒక్కరూ తప్పక పెద్దలను ఆశ్రయించాలి ఉద్యోగ కాలంలో కూడా అలాగే ఎప్పుడు ఈశ్వరానుగ్రహం అంటే నా జీవితం ఎప్పుడూ పెద్దల ఆశ్రయం తప్పలేదు నేను ఎవరి వద్ద పనిచేసినా వాళ్ళందరూ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు యాభై ఎనిమిది రిటైర్మెంట్ ముందు వాళ్ళతోనే కలిసి పనిచేశాను రాజుగారు నా నేను ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎత్తుకుంటూనే రాజుగారు నాకేమో ఇరవై ఇరవై ఆరేళ్ళు ఆయనకేమో అరవై ఏళ్ళు ఎటు రిటైర్ యాభై ఎనిమిది ఏళ్ళు అలా ప్రతి ఒక్కరు అంతే ప్రకాశరావు గారు తలపల్లిలో ప్రకాశరావు గారు బలరామకృష్ణయ్య గారు ఇట్లా అనేక మంది ఎప్పుడు చూసినా సాంగత్యం ఎవరితోనయ్యా అంటే అందరూ అరవై డెబ్భై ఎనభై వాళ్ళు జీవితానుభవం కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి ఎలా నిర్మోహిగా జీవించాలో బోధిస్తారు ఆ నిర్మోహత్వం వాళ్ళకి సహజమైపోయి ఉంటుంది అలా నిర్మోహత్వం సహజమైపోయిన వాళ్ళ దగ్గర నుంచి నిస్సంగత్వాన్ని వాళ్ళ దయవాలో పొందడం చాలా సులభం ఎందుకంటే నిస్సంగం వాళ్ళకి అసలు పెద్ద విషయం కాదు ఎవడైతే నిర్మోహిగా జీవిస్తాడో వాడికి నిస్సంగం చాలా సులభం అట్లా ఎప్పుడూ కూడా మనం ఎంపిక చేసుకునేటప్పుడు గురుమూర్తులని అలాంటి గురుమూర్తులను ఎంపిక చేసుకోవాలి ఎట్లా మనం జాగ్రత్తగా జీవిస్తే వాళ్ళ దయ మనలో ఈశ్వర దర్శనం ఆ తొలకరివలే ప్రతి సంవత్సరం తొలకరొస్తుంది ప్రతి సంవత్సరం ప్రకృతి పొలకిస్తుంది ప్రతి సంవత్సరం తడిచి మొదవుతుంది కానీ అది కొద్దిసేపే తర్వాత ఉండదు అలాగే ఆ ఈశ్వర దర్శనం కూడా నిన్ను మురిపిస్తుందయ్యా తొలకరివలే జీవబ్రహ్మైక్యం కూడా ఆ తొలకరివలే నిన్ను మురిపిస్తుందయ్యా ఆ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితి కూడా ఈ తొలకరి వలె నిన్ను కురిపిస్తుందయ్యా అని చెప్పడం ఈ సూచన వెనుక అలా ఉందన్నమాట పులుపుగా నీళ్లందు దోచు బుగ్గల రీతి మళ్ళా రెండవ ఉపమానం వేశారు ఇప్పుడు ఒక ఒక సూత్రం సత్సంగత్వే నిస్సంగతం అయిపోయింది నిర్మోహత్వం ఎలా వస్తుంది మోహి అయినటువంటి వాటి వాడు నిర్మోహి అవ్వాలట మరి నిర్మోహి ఎలా అవుతాడు అంత సులభమేనా ఎందుకని అంటే మోహము అనే లక్షణం వెనక ప్రియ మోద ప్రమోదములైనటువంటి మూడు లక్షణాలు మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాల ప్రభావం చేత తమోగుణ ధర్మం చేత మోహం ఏర్పడుతుంది రజోగుణ ధర్మం చేతేమో కర్మసంగతం ఏర్పడుతుంది సత్వగుణ ధర్మం చేత సుఖ జ్ఞానములనే బంధం ఏర్పడుతుంది ఈ మూడు మోహంలో భాగమే అందుకని తమ స్వజ్ఞానజం విధి మోహనం సర్వదేహిన ప్రమాదాలస్య ప్రమాదాలస్య అంటే ప్రమాదం అంటే తెలుగు ప్రమాదం కాదు వాహన ప్రమాదమో మరో ప్రమాదం గాయదు ప్రమత్తమో గాయదు ప్రమత్తత అప్రమత్తత అప్రమత్తంగా ఉంటే జాగరూకుడై ఉంటాడు మేలుకొని ఉంటాడు చైతన్యస్థితిలో మేలుకొని ఉంటాడు సాక్ష్యత్వ స్థితిలో మేలుకొని ఉంటాడు ఆత్మస్థితిలో మేలుకొని ఉంటాడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు అది అప్రమత్తత ప్రమత్తత అంటే మత్తుగా పడు ఉంటాడు ఒక మత్తు పదార్థం పుచ్చుకున్నటువంటి ఎలా అయితే సత్యాన్ని గ్రహించలేడో జడ స్థితికి చేరుకునేటట్టుగా చైతన్యవంతుడై ఉన్నప్పటికీ జడము ఉంటాడు అది ప్రమత్తత ప్రమాద ఆలస్య నిద్ర జీవితం అంతా ఎప్పుడు ఆలస్యమే వాటికన్నీ ఆలస్యమే ఇది చేద్దాం అనుకున్నానండి అంటాడు అవలేదంటాడు ఎందుకయ్యా అంటే ఆలస్యమైపోయింది అన్నిటికీ ఆలస్యమే నువ్వు ఎక్కవలసినటువంటి రైలు జీవితకాలం లేటు అన్నారు ఓ జీవితకాలం లేటు అంతే అట్లాగే మానవులందరికీ కూడా ముక్తి మోక్షం కావాలనిపిస్తాయి కావాలనిపించని వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాళ్ళు ఎక్కవలసినటువంటి రైలు జీవితకాలం లేట్ అంతే ఏమంటారంటే అనేక రకాలైనటువంటి మధ్య విషయ ప్రియ మోద ప్రమోదాలకు సంబంధించిన సంగతులను ప్రస్తావిస్తూ ఉంటారన్నమాట అది అయినాక చూద్దాంలేండి ఇదైనాక చూద్దాంలేండి మా అబ్బాయి పెళ్లి అయినాక చూద్దాంలేండి నేను ఇల్లు కట్టాక చూద్దాంలేండి లేకపోతే మా మనవాళ్ళ పెళ్లిళ్ళు అయినాక చూద్దాంలేండి ఇలాగా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వాయిదా వేసుకుంటూనే పోతాడు అందుకనేం చెప్పారు బాల్యంలో క్రీడాసక్తి యవ్వనంలో విషయాసక్తి వృద్ధాప్యంలో చింతా క్రాంతత వీటి చేత జీవితం అయిపోతుంది అని భయగోవిందంలో చెప్పారు మరి పరమే బ్రహ్మణి కోపిన సక్త అని ప్రశ్న కూడా వేశారు పరమే బ్రహ్మణి ఆ పరబ్రహ్మమునందు ఎవరికి ఆసక్తి లేదే ఆ జ్ఞానాసక్తి లేదే ఆ పొందాలనేటటువంటి లక్షణం ఉంటే తప్ప ఈ మోహం పోదు అంటే అర్థం ఏమిటంటే చాలామంది నిస్సంగ స్థితిలోనే శరీరాన్ని వదిలేస్తారు అక్కడికే చాలనుకుంటాడు అదే ముక్తి మోక్షం అనుకుంటాడు దాన్ని అక్కడికే నిర్ణయం చేసేసుకుంటాడు అంటే అర్థం ఏమిటంటే చాలామంది భక్తి యోగ పరిధిలో ఉన్నప్పుడు ఈ నిస్సంగ స్థితికి చేరుకుంటారు తన్మయత్వం చేత క్షరణాగతి చేత అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు అంతా అమ్మే చూసుకుంటుంది అంతా ఆయనే చూసుకుంటాడు నాదేమి లేదు నాహంకర్త హరే ఈ లక్షణాలన్నీ నిస్సంగ స్థితిలో నిలబెడతాయి అయితే ఆ నిస్సంగాన్ని నిర్మోహానికి గనక వాడకపోయినట్లయితే ఉపయోగించకపోయినట్లయితే సాధన చేయకపోయినట్లయితే ఆ రీతిగా పరిణమించకపోయినట్లయితే పునః ఏదో ఒక సమయంలో ఈ నీటి బొగ్గ వలె మళ్ళా పుడతాయట ఈ మోహానికి దీనికి ఉపమానం వేశారు ఏమిటంటే అది పలుపుగా నీళ్ళందుతోచు బొగ్గల రీతి బొగ్గ ఏమిటండి బొగ్గ అంటే బుడగ నీళ్ళలో బుడగ ఆ బుడగలు ఎలా ఉన్నాయట నీళ్ళకంటే భిన్నంగా ఉన్నట్టు అలరించినట్లు రంగురంగులతో ఉన్నట్టు గాలిలో తేలిపోతున్నట్లు గాలి బుడగ యవ్వనం కూడా అంతే నీటి బుడగ ఈ రెండింటినీ పోల్చారు మన వాళ్ళు గాలి బుడగ యవ్వనం నీటి బుడగ జీవనం కాబట్టి అది నీటి బుడగైనా గాలి బుడగైనా రెండింటికి లక్షణం మోహమే ప్రియమోద ప్రమోదములే కాబట్టి ఎప్పుడెప్పుడైతే నీకు ప్రియమోద ప్రమోదములు తోచినాయో ఎప్పుడెప్పుడైతే నీకు గుణత్రయాలు తోచినాయో అప్పుడప్పుడల్లా ఈ నీటి బుగ్గ వలే మోహం పనిచేస్తుంది పనిచేసి కాసేపు నిన్ను తనలకి లోబరుచుకుంటుంది ఆ కాసేపు దానికి లోబడిపోతాడంతే కారణం ఏమిటా ఆ మోహం ఎరుక లక్షణం ఆ నీటి బుగ్గ ఎంతసేపు ఉంటుంది అంతసేపే ఉంటుంది ఈ ఎరుక కూడా అంతసేపే ఆ తొలకరి మెరుపు ఎంతసేపు ఉంటుంది అంతసేపే ఉంటుంది ఈ ఎరుక కూడా కాబట్టి ఆ మోహాన్ని శాశ్వతం అని అనుకోవడం భ్రాంతి నిర్మోహి అవ్వడం శాశ్వత లక్షణం కాబట్టి నిస్సంగత్వ స్థితి నుంచి నిర్మోహత్వం అవ్వాలి సత్వగుణానికి వచ్చేటప్పటికీ నిస్సంగత్వానికి అవుతావు నీ గుణాతీతుడు కాకుండా నిస్సంగత్వాన్ని సహజం చేసుకోలేదు గుణాతీత స్థితి నుంచి నువ్వు ఆత్మనిష్ఠుడు అవ్వకుండా నిర్మోహత్వ స్థితి రాదనమాట సాధ్యపడదు కాబట్టి ఇవి మజిలీలు సత్సంగం నుంచి నిస్సంగం నిస్సంగం నుంచి నిర్మోహం సరే నిర్మోహం అయితే సరిపోయిందే అన్నారు ఓ అదే చాలా ఎక్కువండి బాబు మోహక్షయమే మోక్షం అనేటటువంటి అర్థాన్ని చెప్పేశాం అంతకంటే ఏం కావాలండి అన్నాం సరిపోదయ్యా బాబు అది చాలు అన్నారు ఎందుకు చాలన్నా అంటే నిర్మోహత్వే నిశ్చల తత్వం అప్పటి వరకు తత్వం అన్న పదం వేయలే అంటే తత్వదర్శనం ఉండదనమాట ఆ తాత్వికమైన దృక్పథం ఏర్పడదనమాట దృష్టి రాదు ప్రమేయము ప్రమాత ఎంతసేపు చింతపిక్కలాట ఆడతాడు చింతపిక్క నేనంటాడు ఆ ఆడుతున్నంతసేపు చింతపిక్క మీద వ్యామోహం అది పండకపోతే దుఃఖం పండితే ఆనందం పిల్లవాడేటా అయితే బొంగరం ఆట ఆనందపడ్డాడు ఇది అంతే అట్లా కాసేపు మోహిగా కాసేపు నిర్మోహిగా ఉంటూ ఉంటాడు మరి ఇది సహజం అవ్వాలి కదా అవ్వాలంటే నిశ్చలమైనటువంటి తత్వజ్ఞానం ఏర్పడాలి ఏర్పడాలంటే ఏం చేయాలి అంటే పెద్దలను ఆశ్రయించి సద్గురువులను ఆశ్రయించి పరిప్రశ్నైన సేవయ్య ఉపదేశించదే జ్ఞానం జ్ఞాని నా తత్వదర్శన జ్ఞాని జ్ఞాని జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే ప్రపంచంలో అందరినీ జ్ఞానులనే అంటాం మనం ఎప్పుడూ కూడా అదేదో ఊరికి అనుచానంగా మాటవరసక పద్ధతి ఈ గురువు అన్న శబ్దము ఈ జ్ఞానం అన్న శబ్దము ఎంతగా హీన సంస్కృతి పుంజనయ్యా అంటే చివరికి దొంగతనం నేర్పేవాడు కూడా గురువే చోరత్వం కూడా కళే అనేటటువంటి హీనత్వాన్ని దైన్యాన్ని నీచత్వాన్ని పుంజనయ్యా అనమాట కాబట్టి జ్ఞానము అంటే అర్థం ఏమిటంటే తత్వదర్శనం ఆ తత్వదర్శనాన్ని నీకు ఆ దృష్టిని ఏర్పరుస్తారో ఆ స్థితికి నిన్ను లేవనెత్తుతారో ఆ స్థితిలో నిన్ను మేలు అలా మేలుకొలపబడేటట్లుగా నువ్వు సర్వస్వ శరణాగతి సర్వార్పణ స్థితిలో ఉంటావు తను మన ధన ప్రాణములు తనవి కావని అవి ఈశ్వరునికి అర్పించబడి ఆయన చేతిలో పనిముట్లుగా నీకు నువ్వు వాడుతున్నావు అలాగా సద్గురుమూర్తికి సర్వార్పణ స్థితిలో నిలకడ చెందినటువంటి ఎవడైతే ఉన్నాడో వాడికి తత్వదర్శనం కలిగి ఆ తత్వదర్శన ప్రభావం చేత మూడవ స్థలలోను తాత్వికమైనటువంటి దృష్టితోనే చూస్తాడు ఏమండి ఈ తాత్వికమంటే ఏమిటి తత్ త్వమ్ము అని ఏదో చెప్తారు కదా తత్ అంటే అది త్వమ్ అంటే నీవు అని చెప్తున్నాం కదా అవి ఏమిటి ఈ తత్వ దర్శనం అంటే ఏమిటి అన్నారు అనుకోండి ఈ నిర్మోహత్వం నిశ్చలతత్వం అంటున్నారు కదా నిస్సంగత్వం నిర్మోహత్వం నిర్మోహత్వం నిశ్చలతత్వం అవ్వాలి అంటే మధ్యలో ఇక్కడ ఒక్కొక్క ఉపమానం చెప్పారు అలా సూర్యకిరణ మందున గల నీళ్ళంబులనే నీళ్ళంబులు అట నీళ్ళ అంబు అంటే విల్లు ధనుస్సు నీళ్ళంబులు ఏమిటి నీటితో విల్లు ఎలా ఇంద్రధనుస్సు ఇంద్రచాపము నిజానికి ఇంద్రధనుస్సు అంటే లేదు కానీ ఉన్నట్టు తోచింది కనపడుతోంది అనుభూతం అవుతోంది దృశ్యంగా అనుభూతం అవుతోంది లేనిది ఉన్నట్లుగా దృశ్యంగా అనుభూతమైంది ఆ తత్వదర్శనం కూడా అంతేనయ్యా అదేమిటండి ఎంతో విశేషం ఉంది కదా ఆ తత్వదర్శనానికి అంటామేమో అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అమనస్క స్థితి అందున్నవాడు చెబుతున్న మాట ఇది సాంఖ్య దర్శనం అంతా కూడా తత్వదర్శనం అని అయితే అమనస్క స్థితి పొందినటువంటి ఎవరైతే ముక్తులు ఉన్నారో మోక్షాన్ని పొందిన వారు ఉన్నారో ఆ అమనస్క స్థితి నుంచి చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ సాంఖ్య దర్శనం గురించి అంటే అది ఇంద్రచాపము వంటిది ఇంద్రధనుస్సు వంటిది నీళ్ళంబువలే అదేమిటయ్యా ఇలా చెప్పావు అంటే అక్కడ రెండు ఉండాలా వద్దా తత్తుండాలి త్వమ్ ఉండాలి త్వమ్ని ఎగరగొట్టాలి ఎగరగొట్టి తత్తు అసి అయిపోవాలి అంటే తత్వమసి అనే ఉపదేశవాక్యం ద్వారా నీకు నాలుగు మహావాక్యాల యొక్క బోధ చేసి ఉన్నది ఎప్పుడూ బ్రహ్మమే జగజ్జీవేశ్వరులనే త్రయం లేదు త్రిపుటి ఎప్పుడూ లేదు అనే నిర్ణయంలో నిన్ను నిలబెట్టాలి అని నిలబెట్టడానికి మహావాక్య బోధ అని పేరు అయితే ఇంద్రచాపం ఏర్పడడానికి కూడా మూడు ఉండాలి ఇంద్రధనుషు ఏర్పడాలంటే మూడు ఉండాలి ఒకటి నీటి తుంపర్లు ఉండాలి రెండు ప్రకాశం ఉండాలి మూడు గాలి వాయు ఉండాలి ఆకాశం అంటే ఆకాశంలోనే మరి ఇంద్రధను ఏర్పడేది వాతావరణం ఉన్నంత మేరకే ఇంద్రధను ఏర్పడుతుంది వాతావరణం అవతల ఇంద్రధను ఏర్పడే అవకాశం లేదు ఎక్కడైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాల మేరకే ఈ ఇంద్రధను ఏర్పడుతుంది చాలామందికి ఇంద్రధనుసు వృత్తాకారమని తెలియదు అర్ధవృత్తం అనే అనుకుంటాడు ఎందుకంటే ఎక్కడైనా అతనికి అర్ధవృత్తమే కనబడుతుందట ఎందుకని అంటే భూమి యొక్క ఒక అర్ధ భాగాన్ని మాత్రమే మానవుడు చూడగలడు రెండో అర్థ భాగాన్ని చూడలేడు మనం బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తే ఒక అర్ధ భాగమే కనపడుతుంది రెండో కనపడదు కారణం మనం ఒక అర్ధ చూడగలుగుతున్నాం అందువల్లనే ఒక అర్ధ భాగానికి ఒక అర్ధ రాత్రి ఉంటుంది పగలున్నవాడు రాత్రిని చూడలేడు రాత్రి ఉన్నవాడు చూడలేడు అలాగే ఇంద్రధనుస్సులో కూడా అర్ధచాపాన్ని మాత్రమే చూడగలరు అంతరిక్షానికి వెళ్ళి చూసాం చంద్రుడి మీదకి వెళ్ళి చూసామనుకోండి పూర్తి వృత్తాకారంగా కనపడుతుంది ఇంద్రజాపం ఇంద్రధనుస్సు అప్పుడు కూడా అది వాతావరణ పరల మధ్యలోనే జరుగుతుంది కారణం ఏమిటంటే దానికి కూడా మూడు ఉండాలి త్రిపుటి ఉండాలి ఆ త్రిపుటి ఉంటేనే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనపడేది వాస్తవానికి అది లేనిది ఉన్నప్పటికీ ఉన్నట్లు తోచుచున్నది మాయా మిథ్య ఈ రెండు లక్షణాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి సరే కాబట్టి ఎవరికైతే ఈ తత్వదర్శనం చేత అసిపదాన్ని చేరుకున్నారు ఆ అసిపద స్థితి నుంచి చూసినప్పుడు పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి ఇప్పుడు బ్రహ్మాస్మి అనలా అహం బ్రహ్మాస్మి అనలా పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అక్కడ కూడా అస్మియే అలా పరబ్రహ్మనిష్టని పొందేటటువంటి నిర్ణయాన్ని పొందేటటువంటి స్థాయికి ఎదుగుతాడు అది నిశ్చలతత్వం అందుకని నిశ్చల తత్వే జీవన్ముక్తి ఎవరికైతే చెలించేటటువంటి తత్వత్వము చెలించకుండా ఉండేటటువంటి నిశ్చల స్థితికి చెందినయో చేరినయ్యో నిలబడినయో వాడు జీవన్ముక్తుడు వాడు మరలా ఎప్పటిక జీవభావంతో శరీరం ధరించవలసినటువంటి అవసరం రాదు ఏకాలమందు రాదు దానికి బ్రహ్మ నిర్వాణం అని పేరు దీనికే బ్రహ్మ నిర్వాణం అని పేరు కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటటువంటి దానికి తొలకరి మిరపు కైవడి లుపుగా నీళ్లందుతోచు బుగ్గల రీతి అల సూర్యకిరణమందున గల నీళ్లంబులనే ఎరుక కనిపించునయ్యా అంతలో అచట కనిపించదయ్యా ప్రమాత ప్రమేయం చూచేవాడు చూడబడే దృశ్యం ఆ దృశ్యంలోనే మళ్ళీ దర్శనమని దృక్కని వగైరాలని అన్నీ అందులో భాగాలే ఈ ద్రష్ట గనక లేకుండా పోతే ఈ ప్రమాత లేకుండా పోతే ఏ ప్రమేయము లేదు కాసేపు ఆ సాక్షికి వీడు ఏం పేరు పెట్టుకున్నాడు ఈ ప్రమాత జీవుడు అన్నాడు కాసేపు అంతరాత్మ అన్నాడు కాసేపు దేహాత్మ అన్నాడు కాసేపు అంతరాత్మ అన్నాడు కాసేపు పరమాత్మ అన్నాడు కాసేపు దేవుడు అన్నాడు కాసేపు ఈశ్వరుడు అన్నాడు కాసేపు జీవుడు అన్నాడు కాసేపు బ్రహ్మం అన్నాడు కాసేపు ఆత్మ అన్నాడు ఇట్లా ఆయా ప్రమేయపూరితమైనటువంటి నిర్ణయం అధ్యారోప పద్ధతిగా ఏ అధిష్టానాన్ని ఆశ్రయిస్తే ఆ అధిష్టానమే నేననే అభ్యాసవశం చేత శ్రవణ మనన నిధిధ్యాసల బలము చేత నిర్ణయం పొందినటువంటి వాడు ఆ ఎరుకని తెలుసుకున్నాడు ఆ అఖండ ఎరుక స్థితిని పొందుతున్నాడు సరే పొందితే ఏమిటయ్యా అంటే ఆ అఖండ ఎరుకకు ఒక లక్షణం ఉందట ఏమిట అంటే కనిపించునయ్యా అంతలో అతట కనిపించదయ్యా దీన్నే చూస్తున్నంతసేపు ఇది ఉన్నట్టుగా తోస్తుంది పక్కకు చూసాడు ఈ మూడు ఉపమానాల విషయంలో పక్కకు చూశాడు అంటే అర్థం ఏమిట తొలకరి మెరుపు ఆకాశంలో కనపడుతుంది కదా ఆ మెరుపు కనబడే వైపు కాకుండా ఆపోజిట్గా అంటే వ్యతిరేక్తంగా చూసామనుకోండి ఆ మెరుపు కనపడవు అక్కడ లేదు అదేదో ఒకతోటే కనపడుతుంది అలాగే నీటి బొగ్గ ఆ బుడగలు కాసేపు ఎక్కడో అక్కడ అక్కడ గాలి బుడగలు నీటి బుడగలు కనబడుతూ ఉంటాయి మరోవైపు చూస్తే అక్కడ అలాగే ఇంద్రచాపం అది కూడా దానివైపు చూసి అటు ఎటు తిరిగితే అటు నీ వైపు తిరిగినట్టే కనబడుతుంది కానీ వ్యతిరిక్తం అపసవ్య దిశలో సూర్యుడు వైపు తిరిగా అది కనపడదు దీనికి ఒక గొప్ప ఉపమానం అనమాట ఇది ఒక గొప్ప సూత్రం ఇది ఇది సూచన ఉంది ఇందులో తనలో ఉన్నటువంటి తైజస్సుని ఎవడైతే గుర్తెరుగుతాడో వాడు జాగ్రత్త స్వప్నాలను దాడతాడు తనలో ఉన్న స్వప్రకాశాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడు జాగ్రత్త స్వప్న సుషుక్తుల్ని దాడతాడు తనలో ఉన్న ప్రకాశాన్ని అంతటా ఎవరైతే చూస్తారో కేవలం అంతటా ఉన్నది ప్రకాశమే అనేటటువంటి స్థితిలో ఎవరైతే నిలబడతాడో వాడు తురియ స్థితిలో నిలకడ చెందుతాడు అలా ప్రకాశాన్ని ఆధారంగా చేసుకుని ప్రయాణం చేసేటటువంటి చైతన్య ప్రకాశాన్ని ఆధారంగా చేసుకుని ప్రయాణం చేసేటటువంటి విచారణ మార్గాన్ని ఎవరైతే ఆశ్రయించి ముందుకు వెళతారో నేనెవరిని చైతన్యాన్ని నేను ప్రకాశాన్ని అనే నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో నిలకడ చెంది సంగి అసంగి నిస్సంగి నిర్మోహి అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు స్థాయికి ఎదుగుతాడు ఈ ప్రకాశాన్ని సూర్యస్థానం చూశాడు ఇప్పుడు చూసేటప్పటికి ఇంద్రజాపము లేదు ఏమీ లేవు ఏ త్రిపుటి లేదు అది ఆ బిందు ఆకాశ పరిధిలోకి చేరిపోతాడు హృదయాకాశ పరిధి నుంచి బిందు ఆకాశ పరిధిలోకి చేరుకుంటారు అన్నమాట ఇట్లా చేరేటటువంటి పద్ధతిని ఇక్కడ సూచన చేస్తూ కలకాలము ఒక రీతి కలిగుండీ ఎరుక దాని లక్షణం ఉంటుందట ఆ ఇరుకకి కలకాలము కలకాలం ఏమిటి అంటే కల అని చెప్తున్నారా కలకాలం అంటే చిరకాలం అచిరకాలము ఈ పరిమితి నుంచి ఈ పరిమితి వరకు అంటే రాకడా పోకడ పుట్టుట పోవుట ఇలాంటి లక్షణాలతో కూడుకున్న విధానం ఉందే ఇదంతా కూడా కాసేపు కొద్దిసేపు ఆడేటటువంటి ఆట ఇదంతా ఉండదు కలకాలం ఉండదు అంటే ఎల్లప్పటికీ శాశ్వతము కాదు కలిగుండదు ఉండుటా అనేది బయలుకు మాత్రమే లక్షణం కాసేపు ఉండి కాసేపు లేకపోవడం ఎరుక లక్షణం కాబట్టి కలకాలముక రీతి కలిగుండది ఎరుక ఇంకో లక్షణం కూడా ఉంది ఒకవేళ ఉన్నా అది ఒక రీతిగా ఉండదు కాసేపు ఒక రీతిగా ఉన్నట్టు కనబడుతుంది కాసేపట్లో అది ఏక ద్వి బహు అయిపోతుంది అందుకే సంస్కృతంలో మూడే వచనాలు ఏక ద్వి బహు ఒకటి రెండు అనేకం ఎందుకు నిలబెట్టారంటే ఇది సృష్టి ధర్మం కాసేపు చూస్తే అద్వైతంగానే ఉన్నట్టే కనబడతాడు మహాశాంత స్వరూపుడుగా కనపడతాడు సాక్షి స్వరూపుడుగా కనబడతాడు ఇంతలో ఏదో తోస్తుంది తోచగానే ఒకటి రెండయ్యట తానయినది తాను కానిది చేతనము అచేతనము ఇలా తోస్తుంది తోచగానే రెండుగా స ఏమైపోయింది అవ్వగానే మరో రెప్పపాట్లో బహు అనే కథమైపోయింది జడచేతనములు అయిపోయింది జీవావరణం అయిపోయింది ఇంద్రియావరణం అయిపోయింది విషయావరణం అయిపోయింది ఇలా మనలో అనేక రకాలైనటువంటి ప్రపంచాలు తోస్తూ ఉన్నాయి ఎనిమిది ధనువులతో కూడినటువంటి ఎనిమిది వ్యవహారములు ఎనిమిది ప్రపంచములు ఎనిమిది జగత్తులు అష్టతను నిర్ణయంగా తోస్తూ ఉన్నాయి అందుకనేమన్నారు కలకాలముఖ రీతి కలిగుండీ క రిండాండంలో చూద్దామా ఐదు ఐదులు ఇరవై ఐదు పద్ధతిగా వ్యవహారం ఉంది మళ్ళీ దానికి సాక్షి జ్ఞాతగా ఉన్నాడు బ్రహ్మాండంలో చూద్దామా బ్రహ్మాండంలో కూడా ఐదు ఐదులు ఇరవై ఐదు వాటి వాటి వ్యవహారాలు వాటి వాటి లోకాలు వాటివాటి వ్యవహారం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది ఆ లోకంబగు పెంచి ఏకాకృతిని వెలుగు అంది భాగవత కాబట్టి ఈ లోకంబులు లోకేశులు లోకస్తులు అంధ బ్రహ్మాండం అందులో ఒకనొక అణువు ఈ జీవుడు ఈ పెండా ఓ వీరేదో యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో డెబ్భై ఏళ్ళలో వంద ఏళ్ళలో వీరేదో చేశారని కర్తృత్వ భావాన్ని అభిమానాన్ని భోక్తృత్వ అభిమానాన్ని పొందుతున్నాడు పది మంది పిల్లల్ని కన్నానో పది మందిని పెంచానో లేక ఒక్కనే కన్నానో లేక అసలు కనలేదనో ప్రతిదీ అభిమానయుతమే అలాగే ఏడంతస్తుల మేడ తనలోనే ఉండగా బయట కట్టేటటువంటి మూడంతస్తులనే గొప్పగా చూసుకుంటూ ఉంటాడు చిన్న సిమెంట్ బితిక రాలితే చిన్నగా ఒక చోటెక్కడైనా సొన్నం పోతే ఒక చోటెక్కడైనా కాస్తంత మట్టి చేరితే ఆ జీవితం పాడైపోయినట్టుగా దుఃఖపడిపోతూ ఉంటాడు వేసుకున్నటువంటి వస్త్రం ఓ మూల చిరిగితే ఏదో బ్రహ్మాండం బదలైందనుకుంటాడు ఇట్లా రకరకాలైనటువంటి బలహీనతలు ఇవన్నీ ఏక ద్వి బహు అందుకని ఏమన్నారు కలకాలమొక రీతి కలిగుండీయరుక చెప్పేశారు ఎలా తెలుసుకోవాలని మరి మేము ఎందుకని ఇట్లా ఇది తెలుస్తుంది ఆ నిశ్చలతత్వం జీవన్ముక్తి అవ్వాలంటున్నారు కదా ఆ నిశ్చలతత్వం రావాలి అంటే ఏమిటయ్యా అంటే సద్గురు కృపచేత బోధ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారట అంటే పగలును రాత్రి అని రాత్రిని పగలని చెప్తారు కళ్ళెదరకుండా పగలు కనపడుతుంటే ఇదంతా రాత్రిరా బాబు ఇప్పుడు పగలు కాదు రాత్రి ఇది అంటారు రాత్రి పూట అందరూ నిద్రపోతుంటే రాత్రి కాదురా పగలు నిద్రపోతున్నా లే అంటారు దేశికులైన వాళ్ళు సద్గురువులైన వాళ్ళు సాధకులను ఉద్ధరించే పద్ధతిది దానికి తగినవాడే సరిపోతాడు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం దాకా వచ్చిన వాళ్ళే ఈ జీవన్ముక్త స్థితికి నిలబడగలుగుతారు వాళ్లే పగలు రాత్రి భేదం ఉండదు ఆ పగలు రాత్రి తేడా లేకుండా ఉండేటటువంటి లక్షణంతో ఉంటాడు ఎందుకని అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆ ఉపమానం వేసారు ఆ జీవన్ముక్తికి సంబంధించినటువంటి వాడికి వాడికి పగలేదు రాత్రి ఏదో తెలియదు అట తిలకిం పవలు దీనికి సర్కాడియల్ క్లాక్ అని విజ్ఞాన శాస్త్రం ఒక పెట్టింది దీనికి సర్కాడియల్ క్లాక్ అంటారు అంటే మన మైండ్లో ఒక ఒక క్లాక్ పనిచేస్తుంటుంది మన బ్రెయిన్లో దాని పేరు సర్కార్డియల్ క్లా సర్కాడియల్ రథం కూడా అంటాం అంటే పగలు టైంలో పగలు ఎలా పనిచేయాలో దానికి తెలుసు రాత్రి టైంలో రాత్రి ఎలా పనిచేయాలో దానికి తెలుసు దానికి ఇన్వాలంటరీ బ్రెయిన్ చిన్న మీదలో ఉంటుంది ఇది ఎవరికి ఇది చెడిపోతుందో వాడికి దాని మీదే బ్లాక్ అనే సినిమా వచ్చింది దానికి అల్జిమర్స్ అని పేరు వాళ్ళకి పగలు రాత్రి తేడా తిరిగింది కాబట్టి అందరినీ ఇప్పుడు ఈ వ్యాధిగ్రస్తులు కమ్మని చెప్పడం లేదు తెలిసి పగలు రాత్రిని అధిగమించాలి భావం పోగొట్టుకోవాలి ఏకంగా ఉండే స్థితిలో నిలకడ అప్పుడు వాడు జీవన్ముక్తుడు వాడు పొద్దున పలకరించినా బ్రహ్మనిష్ఠుడే మధ్యాహ్నం పలకరించినా బ్రహ్మనిష్ఠుడే సాయంత్రం పలకరించినా బ్రహ్మనిష్ఠుడే గాఢ నిద్రలో పలకరించినా బ్రహ్మనిష్ఠే అది బ్రహ్మనిష్టకే చెరుపు ఉండదు ఇంకా పరం పరమునందు నిలబడి ఉన్నాడు పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి ఈ బ్రహ్మమనే ఎరుక లేనిదని తెలిసిన ఉంటాడు అది పరబ్రహ్మం అందుకని అన్నిటికీ కారణం పరబ్రహ్మం అని చెప్పకూడదు కారణ వస్తువు బ్రహ్మం అంతటా ఉన్నది బ్రహ్మ పదార్థం అనవలనే కానీ అంతటా ఉన్నది పరబ్రహ్మమని అనరాదు అది లేని రుక పద్ధతి ఇది ఎరుక పద్ధతి కాబట్టి అందుకని ఏం చెప్పారు తెలకింప అంటే చూడటం అంటే బయలు దృష్టితో చూసినటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడికి ఏమైందట పగలు రాతిరి తిరుగు విధమున అంతరిక్షంలోకి వెళ్ళాం అంతరిక్షం నుంచి చూశాం ఏమైందట సూర్యుడు పక్క ప్రకాశిస్తూ కనపడ్డాడు భూమి కూడా చంద్రుడు వలె కనబడుతుంది చంద్రుడు కూడా చంద్రుడి వలే కనబడుతున్నాడు ఇప్పుడు భూమి ఒక పక్క భాగం పగలు మరొక పక్క భాగం రాత్రి ఉన్నట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది ఈ పగలు రాత్రి ఎలా తిరుగుతున్నాయో ఆ భూభ్రమణ చేత మనకి తెలిసిపోతుంది అంతరిక్షం నుంచి చూస్తే ఆ బయలు స్థితి నుంచి చూసినట్లయితే అట్లాగే ఈ అనంత విశ్వము కూడా కాసేపు ఉండి కాసేపు లేనట్లు పగలు కాసేపు ఉండి కాసేపు రాత్రి అయినట్లు కాసేపు రాత్రి ఉండి కాసేపు పగలైనట్లు పగలు శాశ్వతం కాదు రాత్రి శాశ్వతం కాదు దీనికే బ్రహ్మ నిర్వాణం అని పేరు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మ యొక్క ఒక పగలు పగలు నందు అంతా పుట్టేయట వ్యవహరించేయట బ్రహ్మకు ఓ రాత్రి వచ్చిందట అన్నీ పోయినాయట ఇట బ్రహ్మగారి ఆయుర్దాయం గురించి బ్రహ్మాండ పురాణం సరే అలా ఏదైతే చెప్పిందో ఆ నిర్ణయం అంతా దాని వెనకాల సూచనలు అన్నీ ఎలా ఉన్నాయంటే అనంత విశ్వంలో బ్రహ్మగారి ఒక పగలులో బ్రహ్మాండాలు పుట్టి బ్రహ్మగారి ఒక రాత్రిలో ఆ బ్రహ్మాండాలు పోయినాయి అంటే అనంతమైనటువంటి కాల సూచిస్తున్నారు అక్కడ అంటే ఒక మన నిజానికి కాలాన్ని ఎట్ల లెక్కడుతున్నాం ఒక జీవుడు ఒక శరీరంలో తాను పుట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి దానిని ఆధారంగా చూసుకుని దాని ఆధారంగా పట్టుకొని సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని భూగమన భూమి యొక్క భ్రమణాన్ని పరిభ్రమణాన్ని ఆధారంగా చేసుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మరల సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు లెక్క కట్టుకుంటూ దానికి కాలగణన అనే పేరుతోటి కాలాన్ని లెక్కేసుకున్నాడు ఈ భూమి మీద ఒక జీవి అది కూడా ఒక మానవుడు మిగిలిన జీవరాశులకు కాలగణనతో వాటికి పని వాటికి శ్వాసలే లెక్క ఇంకా అధమమైన జీవులు ఉన్నాయి సూక్ష్మ సూక్ష్మజీవులు సూక్ష్మ శరీరం ఆ వాటికి అసలు అది కూడా లేదు ఎందుకంటే వాటి కాలగమనం లిప్తలు వాటి జీవనం లిప్తలు లైట్ పురుగులు వస్తాయి పుడతాయి ఒక ధాములో మొత్తం వాటి జీవితం అయిపోతుంది మరి ఆ ధాము వాటికి ఏం లెక్క అంటే అది అయిపోతుంది రాకడా పోకడా రెండు పూర్తి ఒక ధాము లోపల కొన్ని ఇంకా అధ్వానం రెపపాటే ఉంటాయి కొన్ని పుడతాయి వెంటనే పోతాయి అమీ బాగుంది దానికి రెపపాటే జీవితం ఓ రెపపాటలో అది మిలియన్లు అయిపోతుంది అట్లాగే ఆక్టోపస్ అని ఒక జలజలచరం ఉంది ఆ తల్లి ఒక్కసారి ఏం చేస్తున్నాయా అంటే నలభై రోజుల పాటు పిల్లల్ని కంటుంది ఆ గుడ్లు పెడుతుంది పెట్టి వాటిని గుడ్లని పిల్లలుగా చేస్తుంది సముద్ర గర్భ మధ్యంలో అంటే సముద్రంలో కూడా కింద నేల ఉంటుంది ఆ నేల మీద పెడుతుంది అక్కడ అతిశీతలంగా ఉంటుంది ఆ అతిశీతలమైనటువంటి స్థితిలో ఈ గుడ్లు పదకడానికి వీలు కాదు అదేం చేస్తుంటే ఆ గుడ్లు అన్నింటినీ కలిపి పుచ్చుకుంటుంది పుచ్చుకుని తన దేహంలో ఉత్పన్నమయ్యే అతి కొద్ది ఉష్ణోగ్రతని వాటికి అందిస్తుంది అందించి క్రమంలో తన ఆహారాన్ని సేకరించడం మానేస్తుంది శ్వాసించడాన్ని మొత్తాన్ని అన్ని మొత్తం జీవక్రియలు అన్నింటినీ కూడా దానికే వినియోగించేస్తుంది అవన్నీ పిల్లలు అయ్యేప్పటికి ఇది మరణించేస్తుంది రోజుల్లో దాని జీవితం అయిపోతుంది ఇట్లా సర్కారియల్ సైకిల్ చాలా భిన్నంగా ఉంటుంది జీవావరణంలో కమివారి నుంచి మనిషి వరకు కాబట్టి చాలా జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే పగలు రాత్రి చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి జీవుల మీద ముఖ్యంగా మానవుడి మీద అందులో ముఖ్యంగా మనోబుద్ధుల మీద మానసికమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పగలు రాత్రితో సమస్య ఉంటుంది బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ వీటన్నింటి మధ్య బ్యాలెన్స్ కోల్పోవడం కోల్పోతారు ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతో కూడుకుని ఉంటుంది కానీ ఇవన్నీ దాటినటువంటి వాడెవడైతే ఉన్నాడో నిర్మోహీ నిశ్చలమైనటువంటి తత్వస్థితిలో బ్రహ్మరంధ్ర స్థానంలో దృష్టి నిలిపినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో సదా ఆ బయలుస్థితి అన్ని దృష్టి నిలిపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి పగలేమిటి రాత్రే ఎలా పగలు రాత్రి లేనివని నిర్ణయం అయిపోయిందో జ్ఞాన దృష్టి చేత విజ్ఞానం ఏం చెప్పింది పగలు లేదు రాత్రి లేదురా బాబు భూమి ఎప్పుడూ ఒక తిరుగునే ఉంది సూర్యుడి వైపు ఏ భాగం ఉందో అది పగలు సూర్యుడికి ఉంటే రాత్రి అని చిన్నప్పుడు ఇప్పుడు ఒకటో క్లాస్లోనే ఒక లైట్ పెట్టి ఒక గ్లోబ్ పెట్టి ఆ లైట్ గ్లోబ్ మీద పడేట్టుగా చేసి పగలు రాత్రి అనే సిద్ధాంతాన్ని అర్థమైం ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళి చూడకుండా నమూనా పద్ధతిగా చెప్పడం దీనికి ప్రమేయ పేరు అలా ఎప్పుడైతే మనకి జ్ఞానం వచ్చేసిందో అప్పుడే దానికి మనమేమి లొంగలేదు ఆవరణ రహితంగా జీవించడం నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయదలుసుకున్నాం ఎంత దాకా వెళ్ళిపోయామయ్యా అంటే రాత్రిపూట అందరూ విద్యుత్ శక్తి బాగా ఖర్చు పెట్టి బాగా జీవితంలో ఇబ్బంది వచ్చేస్తుందని మనమే ఒక కృత్రిమమైన చందమామను పెట్టేస్తే ఒక్కొక్క దేశం ఒక్కొక్క చందమామను పెట్టేసుకుంటే అది సూర్యుని యొక్క ప్రతిఫలన కాంతిని స్వీకరించి మనం ఈ విజుశక్తిని వాడే వినియోగాన్ని తగ్గించేసుకోవచ్చు కదా స్ట్రీట్ లైట్లు తీసేయచ్చు కదా ఇలా రకరకాల ఆలోచనలు మానవుడికి పుట్టేస్తున్నాయి వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చందమామస్తాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు చంద్రుడిని తీసేయచ్చు ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నాడు విజ్ఞాన శాస్త్రం యొక్క వింత పొంతలు సరే ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ ఇదంతా తిలకింప పవలు రాతిరి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో యచట కనిపించదయ్యా ఇవన్నీ అనంత విశ్వమనేటటువంటి ఎరుకలో ఆటలు పాటలు ఎంతకాలం ఉంటాయి కొద్దిసేపు నిమిత్త మాత్రం క్షణభంగురం రెప్పపాటు లిప్త మాత్రం మాత్రా సహితం ఒక మనిషి పుట్టాడు ఒక మనిషి పోయాడు మధ్యలో వంద సంవత్సరాల కాలం చాలా ఎక్కువ కాలం జీవించాడని భావించటం బ్రాహ్మీభూత స్థితి ఎందు ఒక రెప్పపాటు అన్నమాట అందుకనే బ్రహ్మాండ పురాణం చదవమంటారు ప్రతి ఒక్కరిని కూడా ఎందుకయ్యా అంటే వీడు వందేళ్లు ఈడిచి ఈడిచి ఈడ్చి నానా కష్టాలు పడేదో చేశానని చెప్పింది ఆ బ్రహ్మనిష్టలో ఈ వంద సంవత్సరాలు ఒక రెప్పపాటుతో సమానం మరి ఇప్పటికి మనం ఎన్ని వందల వేల లక్షల సార్లు పుట్టిపోయి ఆ బ్రహ్మాండ కాల గమనంలో ఎన్నిసార్లు జరిగి ఈ పని ఇప్పుడు ఏ కొత్త పని చేసాం మనం ఏ ఉద్ధరించిన పని చేశాము ప్రతి ఒక్కడేమంటాడంటే నేను నేనే ఉద్ధరించానంటాడు ప్రతి భార్య ప్రతి భర్త ఇదే తగాద ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లల మధ్య కూడా ఇదేదా కాదా ప్రతి బాసు ప్రతి సర్వెంట్ మధ్యలో కూడా ఇదే అన్ని సంబంధాలలో ఇదేదా కాదా నిన్ను నేను ఉద్ధరించానంటాడు ప్రతివాడు అందుకని పెద్దలు ఏం చెప్పారు ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమావసాద ఏ ఆత్మైవ్యా ఆత్మనో బంధు ఆత్మైవరి అని చెప్పారు ఎవరు ఎవరిని ఉద్ధరించడం లేదు ఎవరు ఎవరికి బంధువు కాదు एवरूवरी श्रुव कावड़ीडे बंधु एवड़कीत्रु एवड वाड़े उधर मिलन वहायकार दर्पण सामनम विश्व दर्पण दृश्यमानगरीर्गत पश्यम माया बहिरीवोदूत यहा స్పష్టంగా చెప్పారు మిగిలిందంతా దర్పణ సమానమైనటువంటిది అర్థంలో ప్రతిబింబం నువ్వు ఎలా చూసుకుంటే ఎలా కనపడుతుంది వాడి వల్ల నాకు దుఃఖం వచ్చింది పెద్ద అబద్ధం వీడి వీడిని నేను ఉద్ధరించాను అంతకంటే పెద్దబద్ధం ఎవరైనా ఎవరినైనా ఉద్ధరించానని దానంత శుద్ధ అబద్ధం అరొకటి నా వల్ల ఉద్ధరించబడ్డావు చాలా తప్పు నాయన ఎందుకని మోహం వచ్చేసింది అభిమానం వచ్చేసింది నువ్వెవరు ఉద్ధరించడాన్ని నీ చేతిలో ఏముంది కనుక ఎందుకని నీ ఒకవేళ వందేళ్లపాటు జీవించావని చెప్పినా కూడా అది బ్రహ్మాండ కాలగా మనంలో రెప్పపాటు ఆ రెప్పపాటులో నువ్వు చేసిన పనులకు ఏ విశేషం ఉంది ఏ అభిమానం ఉంది ఏ ఆధిక్యత ఉంది గనక అరే రాజులు రాజ్యం గలగదే గర్వోన్న తింపొందరే వారే రీసిరి మూటను కట్టుకొని పోదాలి బలిసిబి చక్రవర్తుల భూసగిన కలదే భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి బలిసిబి చక్రవర్తులని ఎవరూ తలవటం మరి మనం చేసినటువంటి కొద్దిపాటి పనులు ప్రతి ఒక్కరు ఏమంటారు నేను రాకపోతే నీ జీవితం ఎంత అధ్వానంగా ఉండేదో నీకే తెలియదు నేనే నేను ఉద్ధరించాను నేనే నిన్ను పోషించాను నేనే నిన్ను పెంచాను నేనే నిన్ను అంత బాని చేశాను ఎంత బాని చేశాను అంటూ ఇదంతా కూడా జీవుడు అభిమానం దేహాభిమానం కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనలో ఈ అభిమానం బలంగా పనిచేస్తుంది మా అబ్బాయి వల్ల నాకు చాలా దుఃఖం వచ్చేసిందండి వాడు నా మాట ఎప్పుడూ వినలేదండి వెనక చెడిపోయి అదే అయిపోడండి ఇదే ఎవరు ఎవరికి కర్త జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి మా ఆవిడ నా మాట వినడం నాకు సహకరించడం మా ఆయన నాకు సహకరించడం ప్రతి వాడు సమస్యంతా అంతా సహకారంలోనే గొడవ అసలు ఉన్నటువంటి తత్వదర్శనాన్ని పొందినటువంటి వాడికి ఏదా కాదా లేదు ఆ తత్వమే లేదు వస్తుమ్రహితం తద్రహితం సద్రహితం అనేటటువంటి బయలుదర్శన స్థితి ఎందు ఇవన్నీ లేనివి కదా ఎలా లేవుట పగలు రాత్రి లేని విధంబున తిరుగు విధంబున అవి లేవు తిరుగుతున్నాయి తిరుగుతున్నట్టు కనబడుతున్నాయి పైగా లేనివి తిరుగుతున్నట్టు కనపడుతున్నాయి వాస్తవానికి చూద్దామా అవి లేవు కానీ ఎడలు లేకుండా పుద్దిన దగ్గర అది పోయిందాకా కనపడుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఏమీ వాటిలో మార్పు మాత్రం కనపడలేదు కానీ ఇదంతా ఏమిటయ్యా సరిగ్గా బయలుస్థితి నుంచి జ్ఞానస్థితి నుంచి జ్ఞానాతీత స్థితి నుంచి ఆవరణ రహిత స్థితి నుంచి కనుక చూసినట్లయితే నిరావరణ స్థితి నుంచి చూసినట్లయితే కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా చూస్తే ఏమైపోయినాడే అక్కడా కనపడదు దానికి మూలం లేదు కారణం లేదు విత్తనం లేదు సూత్రం లేదు ఆధారం లేదు అధిష్టానం లేదు సత్తు లేదు అసత్తు లేదు వస్తుీురుభ్యో నమరిణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ య ఓం నమేవ్య సహనా సహనోనక్ సహ వీర్యం కరవహైతే ఏజస్వి మస్సు ఓ శాంతి శాంతి శాంతి స్వగురు పరమగురు నిజగరు పరష్ఠిగొరు ఓం సద్గురుపరబ్రహ్మణే నమీరుభ్యో ఓం